హలే స్తోత్రం స్తోత్రం ప్రభా పరశుధర పరుశుధరఘ మహాగణోగితండ్రి దేవాది దేవ యేసూ ప్రభా నీకే స్తోత్రమే తండ్రి అతి శ్రేష్ఠుడు అతి పరుషుధరకు మహాగణోగ తండ్రి నీకే స్తోత్రమేనాసు ప్రభా పరుశుధర వదనాలయ రజా ప్రభా తండ్రి అయాన్ని నామంలో ప్రభా తండ్రి ప్రభ మేమంతా తండ్రి ఇక్కడ ప్రభ ఆరాధనలోనైనా తండ్రి మా మధ్యలో మీరు దిగని ఈ ఆరాధనలు మీరు మహిం పొందని దేవా అయామ తండ్రి మరి ముఠ్యంగా తని మీ వాక్యం ధర మాతో మాట్లాడండి దివా సుపభ అయానికి ఈ సమయం వందనాలు లేనచ్చ ప్రభానికి కృతజ్ఞత స్థుతికి స్తోత్రాలు అయిన తండ్రి బాబా దివా ఈ సమయం లేక ఎందరో ప్రభావ తనే నశించిపోతున్నారు తప్పిపోతున్నారు దివా కానీ మాకు ఈ ఇచ్చినందుకు వందనాలు లే అయానికి స్తోత్రం వినదండి బాబా మరి నైనా ప్రభా వచ్చిన మా వారిని అందరినీ కూడా దీవించండి ఆశ్రయించండి ప్రభా నా గొప్పదైవమా అయా వాక్యంతో మాట్లాడిన బలపరచండి తని మీ యొక్క సత్యమంతా మాకు తెలియపరచని నేను దేవా ఏసు ప్రభానికి స్తోత్రాలు వందనాలు అయ్యారజా ఇంత మంచి సమయం ఇచ్చినందుకు వందన లేచ పాటలు మహిం పొందని నేను యేసు ప్రభా వాక్యం ద్వారా మాట్లాడినైనా తండ్రి ప్రభా మీ ఆత్మచేత నడిపించిన అయినా తండీ ప్రభానికి స్తోత్రమయ్యా నీకు ఎంతో వందనాలు అయ్యారజా తండ్రి ప్రభా మరి ఆరాధన సమయం అంతే ప్రభావ తని నీకప్పు చెప్పుకుంటున్నదండి మీరే నడిపించని ప్రభానికి స్తోత్రమే నడిపించడానికి ప్రభుత్వ అయ్యా అయా తని ప్రతిరోజు మేము జాయిన్ అయ్యి ప్రభాతండి సత్యం మేము తెలుసుకున్నలాగా మాకు సహాయపడం దేవా ఐసూ ప్రపత అండి అయానికి స్తోత్రం అతన్ని ప్రభాతని సన్నిధిలో గడపడే ఎంతో శ్రేష్టం ప్రభా మాకు నయనానికి వందనాలు అయ్యా మాకు ఇచ్చిన ఘనతకే వందనాలు ప్రభా స్తోతాలు నేన ఈసూ దేవాది దేవానికి వందనమే రాజ అయా జీవాధిపతినికి కృతజ్ఞత స్థుతులు గొప్పతని అయా ప్రభా ఆరాధన మహిమ ఘనత ప్రభావంలో నీకే కలుగునాక దేవాది దేవ క్రీస్తు పార్షుత నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మే నే సాగేదే సునీతో నా జీవిత కాలమంత నేను సాగేదయే సునీతో నా జీవిత కాలమంత ఇసుతో నడిచేరా తో డి పేద డి చేసుతో గడి పేద పరమను చేరాగానే వెళ్ళదా ప్రమును చేరాగా వెళ్ళదా హాను కు సాగదా నే సాగదని నా జీవిత కాలమంత నే సాగే సాగెదే సునీతో నీవిత కాలమంత వెనుక శత్రువులు వెంటాడినను వెనుక శత్రువులు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చిన ముందు సముద్రము ఎదురొచ్చిన సాగేద నే సాగేదాయే నా జీవిత కాలమంతా ని సాగేదాయే నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నే ధరించిన లోకపు శ్రమలు నన్నే ధరించిన కటునులు రాళ్లతో హింసించిన కటునులు రాళ్లతో హింసించిన స్టెఫను వలె సాగేదా నే సాగేదానితో జీవిత కాలమంతే సాగదో నా జీవిత కాలమంతా వ్రత కుట క్రిస్తే చావైనా మేలే వ్రత కుట క్రిస్తే చావైనా మేలే క్రిస్త కథ సాక్షిగా మారినా క్రిస్త కథ సాక్షిగా మారినా పౌలవలే సాగేదా ని సాగేదాయే సునీ నా జీవిత కాలమ ని సాగేదే సునీ నా జీవిత కాలమంతా తల్లి మరచినా తండ్రి విడచినా తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులేన వెలివేసిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతుని వలెసేదా సాగేదయ సునీతో నా జీవిత కాలమంతయ సునీతో నా జీవిత కాలమంత అల్లెలి థ్యాంక్ యూ ఒక ప్రైజ్లాడక్క ప్రైజ్లాడమ్మా థ్యాంక్ యూ ఈరోజు మనకు రేణుకా సిస్టర్ వాక్యం అందిస్తారు రేణుకా సిస్టర్ మనోజ్ బ్రదర్ రేణుకా సిస్టర్ వాక్యం అందిస్తారు ప్రేజ్ దిస్టర్ ప్రేజ్ ద లాడ్ సిస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ద లాడ్ వాక్యం చేసుకుందాం ప్రేజ్ చేసుకుందాం చిన్న సూదన్ తండ్రి సుప్రభానికి వందనాల రోజ పరిశుద్ధుడానికి స్థూత్రం తండ్రి మైమగల రాజ్యానికి వందనాల రజ ప్రభాని వాక్యం ద్వారా మాతోని మాట్లాడండి ప్రభా తండ్రి మమ్మల్ని బలపరచండి తండ్రి నా ప్రభ మమ్మల్ని స్థిరపరిచి నా ప్రభానికి వందనాల రజ సాక్షి బిడ్డలుగా మేము నిలబెట్టకును సహాయం చేయమని వేస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆ మీన్ ఇర్మియా గ్రంథ ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగు ఐదు రోజు చదితే బాగుంటుంది చదండి చదండి చదండి ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగు ఐదో వచ్చింది యహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవు ర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవర్తగా నిన్ను నియమించి తిని అయితే ఇక్కడ ఏమంటుడు ఎరిమే ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నట యహోవ వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవించాను దేవుని వాకు ప్రతి ప్రత్యక్షమై సెల్ చెప్తుంది అనమాట దేవుని వా దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడతాడు ఇక్కడ ఐదవ వచనంలో ఏమంటున్నాడంటే గర్భంలో నేను నిన్ను రూపిం రూపింపక మునిపి నిన్ను ఎరిగి తిని గర్భం నుండి బయలుపడక మునిపి నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవర్తలుగా నిన్ను నియమించి అయితే ఇక్కడ గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపంటే నేను చిన్నగున్నప్పుడు బాగా పూజలు చేసేదాన్ని పూజలు చేసేదాన్ని ఏసుప్రభు అంటే నాకు చాలా అసహ్యం దేవుడు నాకు ఏసుప్రభు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండద్ది అయితే నాకు ఎటువంటి కష్టాలు వచ్చినాయంటే ఆ కష్టాలు నేను నమ్ముకున్న దేవుడు దేవుళ్ళు ఏ దేవుల్లో నాకు సహాయం చేయలే ఆ టైంలో ఎవరో నాకు సువార్త చెప్తే దాన్ని బట్టి నేను ఏసుప్రభు దగ్గర మామూలుగా ప్రార్థన చేసిన ను నిజమైన దేవుడు ఉంటే నా కష్టాలని తీసేయాల నా బాధల్ని తీసేయాల నాకున్న సమస్యలను తీసేయాలా అని చెప్పి మామూలుగా ఒక దేవుడు కూడా నేను చేయలే మామూలుగా చేసిన చేసినకు దేవుడు ఏం చేసిందంటే నా సమస్యలన్నీ అప్పటికప్పుడే నాకు దానికి జవాబు వచ్చింది జవాబు వచ్చింది కాబట్టి నాకు బైబిల్ చదువుతా ఉంటే ఈ వాక్యం గుర్తుకొచ్చింది గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్న ఎరిగి తిని నీవు గర్భ నీవు గర్భం నుండి బయలుపడక నేను నిన్ను ప్రతిష్ఠించింది అయితే దేవుని యొక్క మహిమార్థమై మన దేవుని యొక్క నామం మహిమ మనకు ఈ కష్టాలు అంటే దేవుడు మనల్ని గర్భంలో ఉన్నప్పుడే మనల్ని రూపించకుండా ఆయన బిడ్డగా ఆయన సొత్తుగా ఆయన మనల్ని రూపించుకుండు కాబట్టి దేవుడు ఏమంటుండంటే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవత్తగా నిన్ను నియమించి తిని అయితే మనల్ని ఏం చేసిందంటే దేవుడు గర్భంలో ఉన్నప్పుడే మనల్ని దేవుడు ప్రతిష్ఠించుండు కాబట్టి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు దేవుడు మనల్ని తెలుసుకున్నాడు కాబట్టి మన బాధలు కష్టాలన్నీ తెలుసుకున్నాడు కాబట్టి మనము ఆయన బిడ్డలమని తెలిసి కూడా మనం ఆయన వైపు తిరగకుండా వేరే వేరే వైపు తిరిగినాం కాబట్టి దేవుడు మనల్ని ముందే ఎరిగిండు కాబట్టి దేవుడు ఏం చేసిడు మనల్ని ప్రతిష్ఠించిండు మనకున్న కష్టాలన్నీ తీర్చి మనం ఇతరులకు సువార్త చెప్పే బిడ్డలుగా ఇతరులకు సాక్షులుగా మనము ఉన్నాము కాబట్టి మనము దేవుడు దేవుడు అట్లాంటి కార్యం మన జీవితంలో ప్రతి బిడ్డ జీవితంలో చేసిండు చేసిండు చేస్తున్నాడు కూడా అందులోనే ఇంకో నైన్టీన్ చూడండి బ్రదర్ వారు నీతో యుద్ధం చేతులు కానీ నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు అయితే మనం ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నామో ఎప్పుడైతే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడో ఏర్పరచుకున్న తర్వాత కూడా ఆ సైతాం శక్తులో ఏం చేస్తే అంట యుద్ధం చేస్తే అయితే వారు యుద్ధం చేతులు కానీ నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నందున అయితే దేవుడు మనకు తోడ మనం ఎప్పుడైతే దేవుల్లో ఉంటామో ఎప్పుడైతే ఆయనను ఎక్కువ సిద్ధిస్తామో ఎక్కువ ఎక్కువ మనం ఆయన సేవ చేస్తామో చేస్తున్న సమయంలో కూడా మనకి ఇట్లాంటి యుద్ధాలు వస్తూనే ఉంటాయి యుద్ధం యుద్ధం వస్తేనే ఉంటుంది నిజం చెప్పాలంటే ఒక నెల నుంచి మాకు ఎట్లాంటి సమస్యలు ఆ సమస్యల నుంచి బయట అంత చాలా బాధలో ఉంటాయి మేము చాలా మంది సిస్టర్స్ కు బ్రదర్స్ కు తెలుసు నేను ఎంత ఆరోగ్యం ఒకది ఖరాబ్ అవుతుంది మా చెల్లె కొడుకు రాజన్ ఆయన బాగా తాగుతుండు పోయి విషం తాగిండు ఒకసారి ఒకసారి బావి దగ్గర పోయి పడిపోయిండు ఈ టెన్షన్ డబల్ టెన్షన్స్ అయిపోయినాయి అసలు ఏంది ప్రభా ఇంత బాధ వస్తుంది ఇంత బాధ వస్తుంది నాకు ఈ వాక్యం గుర్తు వారు నీతో యుద్ధం చేతురు నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నా అయితే ఇట్లాంటి యొక్క శోధనలు బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు మనల్ని మనతో యుద్ధం చేస్తా ఉంటాయి కాబట్టి దేవుడు అంటుండో ఆయన మనకు తోడయండి ప్రతి ఇట్లనే నేను వీళ్ళ బాధల దిగే నాకు బాగా బీపీ డౌన్ అయింది హై అయింది అట్లా నేను కూడా పోలేకపోతున్నా ఎట్లనే బాధతో ఉన్నా డిపో నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఒక డాక్యుమెంట్ మీద నువ్వు సంతకం పెట్టాలా మేడం నువ్వు రావాలా అని అన్నారు అయితే నాకు అస్సలు చేతనవుతలేదు ఫోనికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీ కూడా చేతనవుతలేదు వాళ్ళు పిలుస్తా ఉన్నారు ఒకటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని ఈజు నాకు శక్తి సరిపోతలేదు ప్రభా రజ నేను పోలేను అనుకుంటున్నా అనుకొని బయట కాలు పెడుతున్నా మళ్ళీ ఇంకొక వాక్యం ద్వారా నాకు ఇదిగో నీ శక్తికి మించిన కష్టం నేను ఇయ్యనంటున్నావు ప్రభా మరి నేను ఎట్లా పోవాలి ఇప్పుడు నాకు శక్తి సరిపోతలేదు అని అంట కానీ అనుకొని బయటకి బాధతో బయట కాలు పెడుతున్నా బయట కాలు పెడుతుంటే ఇంకో వాక్యం గుర్తుకొచ్చింది ఇగో నీ నీ యొక్క శక్తిని నేను కాబట్టి నీకు అధికమైన శక్తి ఇచ్చి నేను నడిపిస్తానని చెప్పి నాకు అట్లా కొంచెం ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చి బయటికి దీపోకి డిపోకి వెళ్ళిపోయి ఆడ సంతకం పెట్టిన తర్వాత ఆ సార్ ఏమన్నాడు మేడం నువ్వు ఇంత వీక్నెస్ ఉన్నావు నువ్వు ఎందుకు వచ్చినావు మేడం నువ్వు రాకపోయేది ఉండే నాకు ఒక కాల్ చేస్తే నేను నాగారంలోనే ఉంటా ఆ లాల్ బజార్ వైపు వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తున్నాను లేకుంటే మీ ఇంటికన్నా వస్తుండే నేను డాక్యుమెంట్ తీసుకొని నువ్వు అట్లా రాకు మేడం నేను చూస్తే చాలా బాధేస్తుంది నువ్వు రాక ఇంకోసారి రానే రాకు నీకు అట్లా నాకు ఒక్క కాల్ చేయి నేను అన్ని నీకు చేసి పెడతానని అయితే దేవుడు ఆయనలో ఉండి నా ఆయనలో ఉండి ఆయనకు నా మీద జాలి కలిగించి చెప్పిన ఇంకా రాక మేడం డిపోక ఏదైనా ఉంటే ఫోన్ చేస్తాను నేను నేనే వచ్చి తీసుకోబోతా అట్లా మనతో యుద్ధం చేసినప్పుడంతా ఈ సైతాన్ శక్తులు మనతోని యుద్ధం చేసినప్పుడంతా దేవుడు ఏం చేస్తాడు ఏదో మార్గం చూపించి మనల్ని అందులో నుంచి బయటికి నడిపిస్తాడు మనం అట్లాంటి దేవుణ్ణి కలిగి కాబట్టి ప్రతి నిమిషం ప్రతి క్షణము ఆయన మీద భారం కాబట్టి ఆయన ఏసు ప్రభే మనకు సహాయము చేస్తాడు ఇంకో వాక్యం చూసుకొని ఎబ్రిలోకి రాసింది పన్నెండుల పద్నాలుగు అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు మీలో ఎవడైనను చదవంటారు సిస్టర్ పద్నాలుగు పదిహేను సిస్టర్ ఎవ్రీ పన్నెండు పద్నాలుగు పదిహేను కదా పద్నాలుగు మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు చేదైనా వేరు ఏదైనాను మొలచి కలవర పరుచుట వలన అనేకులు అపవిత్రై పౌదురేమో అనియు ఒక్క పూట సిస్టర్ అందరితో సమాధానంగా పరిశుద్ధతయు కలిగి ఉండుట ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభుని చూడను ఇక్కడ ఏమంటుండు అందరితోనూ సమాధానంగా పరిశుద్ధతయు కలిగి ప్రయత్నించుడి ఇక డైరెక్ట్ చెప్తలేడు ప్రయత్నించుడి అని ప్రయత్నించుడి అంటే కొందరిలో అది లేదు కాబట్టి మనందరితో దేవుడు చెప్తున్నాడు మనం అందరితో సమాధానంగా పరిశుద్ధ ఉండుటకు ప్రయత్నించాలా అయితే ఇక్కడ ఏమంటున్నా పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభుని చూడలేను మనలో పరిశుద్ధత యథార్థ కలిగిన జీవితం లేకుండా మనం దేవుణ్ణి చూడలేము దేవుని చూడకపోతే మన మనలో ఉన్న సమస్యలు అట్లనే ఉంటాయి కాబట్టి మీలో ఎవడైనా నువ్వు దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని చేదైనా వేరు ఏదైనా మొలిసి కలవరపరచట వలన అనేకులు పవిత్రులవైపోదురేమో అని ఇక్కడ మా చెల్లె కొడుకు వాళ్ళు చాలా ప్రేర్లు ఉండే వాళ్ళు వాళ్ళు ప్రేర్ల ఉండేవాళ్ళు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏమైంది తప్పిపోయినరు వాళ్ళు తప్పిపోయి ఎంత కష్టమై ఎంత అపవిత్రలు అయిపోయినరో ఎంత ప్రేర్లు చేయించినాము చాలా మందికి ప్రేర్స్ చెప్పినాం బ్రదర్స్ సిస్టర్స్ అందరూ చాలా ప్రార్థన చేశారు కాబట్టి ఆ బాబు ఇప్పుడు వాళ్ళ భార్య దగ్గరికి పోయి ఉన్నాడు వాళ్ళ భార్య దగ్గరనే మంచిగా ఉన్నాడు కాబట్టి సైతాన్మల వాళ్ళు పని చేయకుండా మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయాలి ఇంకా సిస్టర్ ఎబ్రిలు పదిల ముప్పై ఏడు ముప్పై అందునే ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చు ఆలస్యం చేయక వచ్చును నా ఎదుట నీతిమంతుడైన విశ్వాస మూలముగా జీవించును కాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు లేక సంపాదించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము అయితే ఇక్కడే మంత్ ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చివాడు ఆలస్యం చేయక వచ్చును కాలం బహు కొంచెంగా ఉంది అంతే దేవుని రాకడా చాలా దగ్గరగా ఉన్నది కాబట్టి ఆలస్యం చేయక మనమేమి దేవుని ఎదుట మనం నీతిమంతులుగా విశ్వాసముగా జీవించాల అని ఇక్కడ చెప్తున్నాడు ఎడల అతని నా ఆత్మ సంతోషించేది నా ఎదుట విశ్వాసం నీతిమంతుడైన విశ్వాస మూలంగా జీవించును అయితే ఆయన ఎందు మనం నీతిమంతులుగా ఉండి ఉంటే మనం విశ్వాస మూలంగా జీవిస్తాం కానీ అతడు వెనుక తీసినడలా ఏమవుతుందంటే దేవుని ఆత్మ సంతోషించేది అయితే మనం నశించటకు వెనుక తీయవారము కాము ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారై ఉన్నాము అయితే మనము నశించిపోతున్న ఆత్మలను రక్షణలో నడిపించి అటువంటి విశ్వాసం కలిగి ఉన్నాము కాబట్టి మనం ఇప్పటి వరకు దేవుని కృప దేవుని ఆశీర్వాదము దేవుని యొక్క ప్రేమను మనం ప్రతిరోజు రుచి చూస్తున్నాం ప్రతిరోజు మనము ఆయనలో విజయాన్ని పొందుతున్నాం ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా దేవుడు మనతో యుద్ధం చేసి ప్రతి దాంట్లో నుంచి మనకు విజయం ఇస్తున్నాం అయితే ఇంకోటి యోగుల మూడుల పదిహేడు చూడండి యోగు మూడు పదిహేడా అక్కడ దుర్మార్గులు ఇక శ్రమ పర శ్రమ పరచరు బలహీనులై అలసిన వారు విశ్రాంతి నందుదురు అతడు దుర్మార్గులు ఇంకా శ్రమ పరచు శ్రమ మన శ్రమపరచు బలహీనులై అలసిన వారు విశ్రాంతి నందుదురు అయితే ఇక్కడ ఏమంటుండు దుర్మార్గులు శ్రమ తోటి అంటే దుర్మార్గు అంటే సైతాన్ శక్తులు ఏమి శ్రమపరిచి వాళ్ళ బలహీనుల్ని అలచిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళ విశ్రాంతిని కాబట్టి వాళ్ళ విషయమే ఆ ప్రతి మనిషిలో ఆ దుర్మార్గతలు ఆ సైతాన్యాన్ని దుర్మార్ దుర్మార్గ శక్తులు పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళ నిమిత్తము మనం వాళ్ళ గురించి వాళ్ళ విశ్రాంతిని వందుగా వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలంటుంది ఇంకా యోగుల ఐదుల పదిహేను చూడండి బలాఢ్యుల నోటి కడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును అయితే ఇక్కడ ఏమంటున్నావు నోటి కడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును కాబట్టి కావున బీద బలాదుల నోటి కడ్గము నుండి వారి చేతిలో ఆయన దరిద్రులను రక్షించును ఈజు దరిద్రులను రక్షిస్తాడు కాబట్టి మనము భయపడాల్సిన అవసరము లేదు అయితే కీర్తన నైన్టీ వన్ మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అందులో నాలుగు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది మహోన్నతిని చాటన నివసించి వాడే సర్వశక్తి నీడన విశ్రమించివాడు మనం ఎవరి చాటను ఉన్నామో మహోన్నతిని చాటన ఉన్నాము ఆయన రెక్కల కింద ఉన్నాము కాబట్టి మనకేముంటది సర్వశక్తి నీడ విశ్రమించేవాడు ఆయన అన్న నాలుగులు ఏమంటూ ఆయన రెక్కల మనం ఆయన రెక్కల కింద ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంటది నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడము డాలనై ఉన్నది అయితే దాంట్లో ఐదో ఐదో వయసు రాత్రి వేళ కలుగు భయముకైనాను పగటి వేళ ఎగురు బాణముకైనాను చీకటిలో సంచరించు తెగులకైనాను మధ్యాహ్నం అందు పాడిచే రోగముకైనాను నీవు అయితే మనము ఆయన రెక్కల నీడ ఉన్నాము కాబట్టి మనకు యన ఆయన తన రెక్కలతో మనల్ని కప్పతున్నాడు కాబట్టి ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఆరోగ్యము బలము శక్తి కేడము డాలు అయి ఉన్నాడు వాటి రాత్రి వేళ కలుగు భయముకైనాను రాత్రి వేళ కలుగు భయం మన రాత్రి వేళ కలుగు భయముకైనాను పగటి వేళ ఎగురు బాణంకైనాను మనము భయపడక ఉందము చీకటిలో సంచరించు తెగులకైనాను మధ్యాహ్నం మందు పాడు చేయి రోగంకైనా నీ భయపడుకున్నా ఎన్ని రోగులు బాధలు చీకట్లు కష్టాలు వచ్చినా కూడా మనకు ఏమి సంభవించేది ఎందుకంటే మనం ఆయన మహోన్నతిని చా ఆయన చాటున ఉన్నాం కాబట్టి ఆయన రెక్కల కింద మనం ఉన్నాం కాబట్టి ఇట్లాంటి వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడో మనల్ని కాపాడుతానంటున్నాం అయితే ఇంకోటి మొదటి పేతరు నాలుగో అధ్యాయం ఫస్ట్ ఒకటి పేతరు అండి మొదటి పేతరు నాలుగుల ఏడు ఎనిమిది అయితే అన్నిటి అన్ని అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువుగా ఉండి ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండి ఏమంటున్నా ప్రేమ అనేక పాపంలోనూ కప్పును అయితే అన్నిటి అన్నిటి అంతము సమీపమై ఉన్నది అన్నిటి అంతము అంతే దేవుని రాక సమీపమైంది కాబట్టి అన్నిటిదే అంతమవుతుంది ఒకరోజు కాగా ఏమంట స్వస్థత బుద్ధి ప్రార్థనలు చేయటకు మెలుకుగా ఉండు అయితే మనము స్వస్థత బుద్ధి ప్రార్థన చేయాలా మెలుకగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చే దేవుడు ఏం చేస్తే దాంట్లో నుంచి అంతా మనకు విడుదల ఇస్తాడు ప్రేమ అనేక పాపములను కప్పుము కనుక అన్నిటికంటే ముఖ్యమైన ముఖ్యముగా ఒక నెడలో మికిటమైన ప్రేమ గలవారా ఉండి ప్రేమ అనేక పాపములను కప్పును ఆ ప్రేమ అనేక పాపములను కప్పును కాబట్టి ప్రేమ చల్లారిపోయింది కాబట్టి ఒకరి పాపాలు ఒకరు కప్పుకునే ఇది సోమత ఇప్పుడు లేదు కాబట్టి ఇక్కడ ఏమంటుండో అన్నిటికంటే ముఖ్యమైనది ఒక నెడలో ఒకటి మిగతమైన ప్రేమ గల వారై అయితే మనం ప్రేమ కలిగి ఉండాలని ఇక్కడ చెప్తుండ్రు ప్రేమ చల్లారిపోతుంది దేవుడు రాకడ సమీపంలో అనేక నెడల ప్రేమ చల్లారిపోతుంది కాబట్టి ఇక్కడ అంటుండు ప్రేమ కలిగి ఉండండి స్వస్థత బుద్ధి గల వారై ఉండి ప్రార్థన చేయమంటుండు ఇక్కడ మొదటి కొరంది పదహారుల పదహారుల పదమూడు పద్నాలుగు మెలకువగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషము గల బలవంతులై ఉండి మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి మొదటి కొరంతి పదహార్ల పదమూడు పద్నాలుగు మెలుకుగా ఉండు సరే మెలుకోగా ఉండడి ఇప్పుడు ఇందాక మనం చూసింది కూడా అందులో కూడా అదే చెప్తాడు మెలుకువగా ఉండడి విశ్వాసం నిలకడగా ఉండడి పౌరుషం గలవారై ఉండుడి బలవంతులై ఉండి పౌరుషం గలవారై ఉండు అంటే మనం ఒకసారి బలహీనం అవుతాం మనం కష్టాల్లో చూసి మన బాధలు చూసి ఇరుకులు చూసి మనం బలహీనములు అవుతాం అయితే ఇక్కడ ఏమంటున్నావు మనం విశ్వాసం అది నిలకడగా ఉండి పౌరుషం గలవాడై ఉంది బలవంతులయ్యండి మీరు చేయం చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి మనం ఏ కార్యం చేస్తాడో అవి ప్రేమతోటి చేయమని చెప్తున్నాం ఇంకోటి ఇంకోటి సిస్టర్ రెండో దిన వత్తాంతము పదహారుల తొమ్మిది తన ఎడల యథార్థ హృదయం గలవారని బలపరుచుటకై యహోవ కన్ను కన్ను దృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యహోవ కను దృష్టి లోకమందంతట సంచారం చేతున్నది అయితే లోకంలో యథార్థం కలిగిన వారు ఉన్నారని దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా చూస్తుందంట అయితే తన ఎడల యథార్థ యథార్థ హృదయం వారిని బలపరిచకై యహోవ కను దృష్టి లోకమందంతటా సంచారం చేయించున్నది ఈ విషయం మనం జాగ్రత్త ఉండి మన యథార్థం ఉండి ఆయన మెలుగ ఉండి ప్రార్థన చేసి ప్రతి దాంట్లో మనం పౌరుషం గలవారై ఉండి వెనుకకు తిరిగి తిరగకుండా దేవుని ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకకు తిరగకుండా వెనుకకు జారిపోకుండా పాపంలో పడకుండా దేవుని దగ్గ దేవునికి దగ్గరగా ఉండి మనక ఆయన ఎడల దీన మనసులై మనం ఆయన రెక్కల కింద ఉన్నాం కాబట్టి దేవుడు ప్రతి దాంట్లో మనకు విజయాన్ని ఇస్తాడు దేవుడు ఇచ్చిన వాక్యం దించింది సూనం తండ్రి సుప్రభానికి వంద నాలుగు రోజుల పరిశుద్ధ ఈ కొద్ది వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు నికు నీకు వేల వేలాది సూత్రములు తండ్రి వాక్యానుసారంగా మేము జీవించటకు సహాయం చేయమని వేసునాము అడుచున్నాను తండ్రి ఆ మీన్స్ మనకు టైం ఉంది కాబట్టి ఈరోజు మన విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం రవి బ్రదర్ విజ్ఞాపన ప్రార్థన చేస్తారా చేస్తా ప్రార్థిస్తుంది పరిశుద్ధులకు తండ్రి కృపామైన జీవం గల ఏ సయానికి ఎంతో వందలైనా హిన్నా నీడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప తండ్రి మహాపరిషితులైన దైవానికి స్థుతులు స్తోత్రమైన ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడుతున్న సజీల నిలబెడుతున్నారు ప్రభావ వివరాలు మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ యొక్క నూతన దినం మీరు మాకు అనుగతించినారు నీకు ఎంతో వందనాల ప్రభావ కృతజ్ఞతాస్థితులు ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుంటున్నైనా సమస్త ఘనత మహిమ నీకు అర్పించుకుంటున్నైనా వివా కేంద్ర ప్రభ మీరు మాతో మాట్లాడినైనా తల్లి గర్భంలో రూపింపకు మునిపే ప్రభా జనములకు ప్రవక్తలుగా ప్రభావ మీరు మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నందుకే నీకు ఎంతో వందలైనా రక్షింపబడ్డ ప్రతి ఒక్కరిని ప్రవ్వ నైనా ఇస్తయా మీరు అనాది కాలంలో మీ మీ యొక్క ప్రణాళిక ఏందో ప్రభా అది మరోసారి మాకు తెలియజేసినారు ప్రవ ప్రతి ఒక్కరం ప్రభా ఒక ప్రణాళికలో మేము ముందుకు పోలాగన్నా అనేక జీవితాలను ప్రభ మీలో కట్టబడలాగన్నా ఓ ప్రవ్వ అలాంటి కృప మాకు అనుగ్రహించినందుక నీకు ఎంతో వందనాలు అందును బట్టి నేను స్థుతిస్తున్నాం ఘన సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్న వేళ వాక్యంధ మాట్లాడడానికి నీకు ఎంతో వందనాలు ప్రవ్వ తండ్రి ప్రతి వాక్యం మా జీవితంలో అవలంబించి దాని ప్రకారం మేము జీవించాలని సహాయపడమని ప్రాదిష్టం అయినా ప్రార్థమిస్తారు గురించి మేము ప్రాధిష్టమైన శృతి గురించి మేము ప్రార్థిష్టమైన బ్లాడ్ బ్లేడర్ లో ప్రవ్వా అక్కడ రాళ్ళు ఏ సీకరిస్తున్న అమలు ప్రవ్వా అవి ఖరిగిపోను ప్రతి చీకటి శక్తులు మీరు గద్దించండి ప్రవ్వబడిన సంపూమైన స్వస్థత అనుగ్రహించండి ప్రవ్వా మీ కృపల బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిష్టమైన ఆ కుటుంబం అంతా సరస్వత్తి నడిపించి రక్షణ మార్గం దయించేండి ఆ రీతిగా గిద్ని బావ గురించి మేము ప్రార్థిష్టమైన ఆ సర్జరీ లేకుండా ప్రభా స్వస్థపరిచబడాలని ప్రభావ ప్రార్థన విషయం చెప్పింది ప్రభా ఆ ఎలాంటి అనారోగ్యం ఉందో ప్రభావ మాకు మేము ప్రార్థిస్తాం ఏసు క్రీస్తు పరిషుద్ధ సర్జరీని క్యాన్సల్ చేస్తున్నాం ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా అయినా మీకు అసాధ్యమైన ఈ లోకంలో ఏది లేదు ప్రభావ మీకు సమస్తం సాధ్యం కాబట్టి నైనా నీ నామం మేము ప్రార్థిష్టమైన మీరే స్వస్థపరచండి ప్రభావ నా తండ్రి అబ్బడ ప్రభావ సేవలో ప్రభావ బలంగా వాడబ కుటుంబంతో ప్రభావ రక్షణ పొందాలా సరస్వతంగా రావాలా ప్రభావ మీరే సహాయపడండి ఆ రీతి లక్ష్మమ్మ గారి మేము ప్రార్థిష్టమైన గర్భ సంచులో గడ్డలతోని ప్రభావ బాధపడుతుండేగా ప్రభావ ఏసు పరిశుద్ధ నామ తండ్రి నీ నామం మేము ప్రార్థిష్టమైనా ఆ గడ్డలో ఏసు క్రీస్థనంలో ఇప్పుడే కరిగిపోను కాక అలలీయ ఆ గడ్డలో ప్రభా గర్భసిల ప్రతి చీకటి దురాత్మ శక్తులను గద్దిస్తాం ఏసు గ్రీస్థానం పెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తుంది తల్లని చరికాలకు ప్రభావ సంఖమైన స్వస్థత మీరు అనుగరించండి అయినా మీ సాహసం పెట్టుకోమని ప్రార్థిష్టం నా ప్రభా నా ఆ కుటుంబం రక్షణ పొందాల సర్వస్వతన రావాల ప్రభా సహాయపడండి స్వస్థ స్వస్థత పొందిన ప్రభా బిడ్డ రక్షణ పొందలాగా మీరు సహాయపడమని ప్రార్థిష్టం అరీతిక ప్రభా ప్రేమలమ్మ శిస్సు గురించి మేము ప్రార్థిష్టమైన గొంతులో ప్రభా తన ఈ గడ్డతోనే బాధపడుతుంది ప్రో ఏసు క్రీస్తు పరిశుద్ధ నాముల గడ్డలన్నీ కరిగిపోనుగాక అలలీయ మీరే స్వస్థపచ్చండి మీ మహిమార్థమైన కుటుంబం నిలబెట్టుకోండి ముఖ్యమైన కుటుంబం రక్షణ పొందాల ప్రవ వారు ప్రతి పాపను క్షమించి మీ కనికిర మీ కృప చూపించి రక్షించుకోమని ప్రార్థిష్టం అరీతిగా అభ్యర్థున పాప గురించి మేము ప్రార్థిష్టమైన ఆ చిన్న పాప గురించి మేము ప్రార్థిష్టమైన ఫిడుస్ నరాల బలహీనతోనే బాధపడుతుంది ప్రోవ ఆ పిడిశిపక నరాల బలితలో ప్రభా ఆశ్చర్యంలో పనిచేస్తున్న ప్రతి చీకటి దురాత్మలను ఏసు క్రీస్త నమల గద్దిస్తాను మైటీ నిర్మాంస్ సంపూమైన విడదల స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్త నామూల ప్రతి అవయానికి ప్రభావ సమృద్ధికరమైన జీవానికి ప్రభావ మీరు దయచేయండి ప్రభావ ప్రతి నరాలు ఏసుక్రీస్తున్నా తిరిగి రెస్టర్ అవును కాక వాడి సంపూర్ణంగా నార్మలైజ్ అవును కాకనే ఏసు క్రీస్త నామూన మీ కొరకు సార్చి పెట్టుకోండి కుటుంబం అంతా రక్షణ పొందులాగానే సహాయపడమని ఆ రీతిగా ప్రభా సుందరం ప్రదృష్టమైన లివర్ సమస్య బాధపడుతున్నారు ప్రభా అక్క లివర్ లో దురాత్మ ని గద్దీస్తాం ఏ స్థిక్రీస్తు విడిచిపెట్టి వెళ్ళిపోవ నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఆ లివర్ స్వస్థతని దయచండి ఒక ఆల్కహాల్ స్పిరిట్ ని గద్దిస్తాం దుష్టాత్మ విడిచిపెట్టి వెళ్ళిపో కాగుడుకు వ్యసనాలు ఎత్తున దురాత్మలను ఏ స్థిక్రీస్తు గద్దిస్తున్న శరీరాన్ని విడిచిపెట్టి పడికి ఆ బిడ్డలను ప్రవేశించడానికి వీలే ఈ స్థిక్రీస్తున్నాను నీకు ఆజ్ఞాపిస్తున్నా దేవ అని చేసిన ప్రతి పాపను క్షమించండి మీ కనికేరు మీ కృప చూపించే ప్రవ వరకు అవకాశం పెట్టి అనుగరించినైనా స్వస్థపరిచి మీ సేవలు బిడని ప్రవ బలంగా వాడుకొని మీ కొరకు సాక్షిగా జీవించాలని సాయపండి మీ జీవంతో నింపని ప్రవ నా దేవ మీ కొరకు సాక్షిగా బిడ్డ నిలబెట్టుకోమని ప్రార్థిష్టమైన మీ కృప కృప బిడకు మీరు అనుగరించమని ప్రార్థిష్టమైనా నా దేవ నా తండ్రి అని పని మీద విజయం అనుగరించండి ఆస్వాదించి మీ కొరకు సాక్షిని పెట్టుకోండి ఆ రీతిగా ప్రవ రేణి కసిగించి మీ సేవా శిశలకు మంచి ఆరోగ్యం దయచేయండి మంచి అరుగుదల దయచేయండి ప్రవ మంచి డైజెషన్ దయచేయండి ప్రవ నూతనంగా ప్రవ అయినా మీరు సంపూర్ణ స్వస్థ మీరు అనుగరించండి మీ కొరకు సాహసం పెట్టుకోండి వర్షధాత్మతో నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరకు సాహసం పెట్టుకొని అయినా సేవలో మీరు నడిపించమని ఆ రీతిక ప్రభా దేవి శిశర్ మేము ప్రార్థిష్టమైన కాలు సర్జరీ ప్రభా ప్రభా జరగకూడదు ప్రభా అని ప్రార్థన నతని అంశం ఉంచింది ప్రభా అప్పుడే మీరు తాకండి ప్రభావ కాళ్ళ మీ జీవాన్ని మీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి ప్రభావ ప్రతి అనారోగ్యంతో సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి ప్రభావ నీకు ఎంతో బంధనైనా మీరే సహాయపడండి మోకాలు ప్రభ నేను సంపూర్ణ హీలింగ్ దయ చేయండి తన భర్త ప్రభావ తాగులతో బాధపడుతుండగా ప్రభావ ఆ విశ్రాలతో ఉంటుండగా ప్రభావ ఆ కుటుంబంలో పనిచేసిన ప్రతి దురాత్మ సైతాన్ శక్తులను గర్దిస్తాను వేస్త క్రీస్తున్న నామల పిచ్చిపెట్టి వెళ్ళిపో ఆ తాగుడు వేస్తాన్ని తిన ప్రతి ఆల్కహాలి దురాత్మ ఏసీస్ అనేది గర్దిస్తున్న తన భర్తను విడిచిపెట్టి వెళ్ళిపో నీకు ఆజ్ఞాపిస్తున్నా దేవ రక్షణ బంధాల ప్రభ ఇచ్చిన పది క్షమించండి మీ పనికిరు మీ కురకు చూపించి రక్షణ మార్గ బిడకు అనుగరించమని పిల్లల భవిష్యత్ దీవించి మంచి చదువుకున్న పర్లోకపు జ్ఞానం అనుగరించి కుటుంబంతో సేవలు నడిపించమని ప్రార్థిష్టమైన ఆ రీతిక ప్రవ శరీత శిష్యుల గురించి మేము బ్లడ్ క్యాన్సర్ తో ప్రభా బిడ్డ బాధపడుతుంది ప్రభా ఆ బ్లడ్ క్యాన్సర్ అనే దురాత్మని ఏసుక్రీస్తునంలో గద్దిస్తాను క్యాన్సర్ రోగానికి గద్దిస్తాను మిచ్చిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞనిపిస్తున్నా తేవా తండ్రి మీరు అధికారం బట్టి మేము ప్రారంమైన ఏసుక్రీస్తు పరిశుద్ధనంలో బిడ్డ క్యాన్సర్ నుంచి సంపూర్ణ విడుదల స్వస్థత పొందును గాక సంపూర్ణమైన హీలింగ్ మీరు అనుగ్రహించేందుకే నీకు ఎంతో వందనాలు మీ కొరకు సాస్ని పెట్టుకోండి కుటుంబం తర రక్షణ మార్గం దయచేయండి అదేవిధ ప్రభా లగ్గైన చిన్న పాప గురించి మేము ప్రారంమైన తాల్ బోన్ ప్రభావ గురించి మేము ప్రార్థిస్తాం ఆ బోన్ ప్రభావ పెరగకుండా సంపూర్ణంగా నార్మల్ కావాలా స్వస్థపరచండి ప్రభావ కుటుంబంంత రక్షణ దించండి అయినా శివదాస్ గురించి మేము ప్రార్థిస్తాం అయినా బ్లడ్ క్యాన్సర్ తోనే బాధపడుతుంది ప్రభావ ఆ బ్లడ్ క్యాన్సర్ ను దురాత్మను గర్దిస్తాం ఏ స్క్రీస్తున్నాం విడిచిపెట్టి వెళ్ళిపో కాకనిపిస్తా సంపూల స్వస్థి అనుగరించండి ఆ క్యాన్సర్ రోగం ఏ స్క్రీస్తున్నప్పుడు కలిపూను కాకాలయ్య మీ అగ్నితో మీదను కాల్చేయండి స్వస్థ అనుగరించి కోపం రక్షణ మార్గం అనుగరించమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రో అంశిక పాప గురించి మేము ప్రార్థిష్టం హై షుగర్ తోనే బాధపడుతుంది ప్రో అప్పుడే మీరు ముట్టండి ప్రోభ ఆ తండ్రి వేసయ్యా మీరే స్వస్థపచ్చమని ప్రార్థిష్టం అక్క అక్క షుగర్ గురించి మేము ప్రార్థిష్టమైనా ఆ షుగర్ సంపూర్ణంగా నార్మల్ కావాలి ఈసుక్రీస్లో నీకు ఆగ్నిపిస్తున్నా నార్మల్ రేంజ్ వచ్చింది కాక ప్రభావ మీరే స్వస్థపచ్చని అయినా కొరకు సమస్య నిలబెట్టుకోండి నాగేశ్వరరావు గురించి ప్రార్థిష్టమైనా లంగ్స్ లో ప్రోభ కిడ్నీ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం ఉంది ప్రభావ ఆ లంగ్స్ కిడ్నీలో ప్రభావం మీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి ఆ కిడ్నీస్ లో దురాత్మలను ఆ లంగ్స్ ప్రాబ్లమ్స్ దయ్యాలని గద్దిస్తాను శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో మీకు ఆజ్ఞపిస్తున్నాను సంపూర్ణ స్వచ్ఛత మీరు దయచేయండి రక్తాన్ని ప్రోక్షింపజేయండి పత్తి అవయవలం ప్రవా ఆ తొలగించి మీ వెలుగు ప్రసరింపజేసి స్వస్థత అని మన ప్రాధిష్టమైన నా దేవానికి ఎంతో వందనాలు ఆ రీతిగా కుటుంబంతో రక్షణ బంధాల ప్రభావా నా తన్ని ఒక దుష్టాత్మల నుంచి ఆ కుటుంబానికి విడత దయచేస్తే మీ కొరకు సాహస పెట్టుకోండి ఆ రీతిగా ప్రోభ దిల్లి బ్రదర్ గురించి కోల్పోక దిల్లి బ్రద గురించి ప్రార్థమైనా ఆ బ్రదర్కి మంచి జాబ్ మీరు మీ కృపలో జ్ఞాపనం చేసుకుని మా తండ్రి మీరు సమస్తం అనుగరించే గొప్ప దేవుడు ప్రభావ అయినా మిమ్మల్ని నమ్మిన బిడ్డలు ఎప్పుడు మీరు విడనాడారు ప్రభావ అయినా ఏసయ అది ఆ బహుమానం మీరు దాచిస్తారు కాబట్టి నిరీక్షణ కలిగి ఓపిక సహనం కలిగి ప్రవ నైనా అక్క బహుమానం పొందుకోలాగా మంచి జాబ్ పొందుకోలాగిన మీ కృపాలు బిడకు అనుగరించండి ఆ కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచే పెట్టండి ప్రభా ఈ దుష్ట శక్తులు పనిచేయకుండా మీరు సహాయపడండి విశ్వాసాలు మీరు బలమైన విశ్వాసం అయినా పెకిలించే విశ్వాసం బిడ్డకు అనుగరించండి ప్రవా నూతనంగా అభిషేకించే ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి అనేకులు తన సేవలో రక్షణ బంధాల అద్భుతాలు జరగాల ప్రవా అయినా అనేకులు ప్రవ పాపాలు ఒప్పుకోని ప్రవా మీ సంధికి రావాలా మీరు స్వీకరించాలా రక్షణలు అనేక ఆత్మల రక్షణలకు రావాల ప్రభావ అంటే బలమైన సేవలో ప్రభావం నడిపించండి కుటుంబం చుట్టూ అగ్ని కంచి పెట్టండి ఇద్దరు పిల్లల భోషకు దీవించండి పరలోకోప జ్ఞానాన్ని గురించి అప్పుడు వీళ్ళు నుంచి మంచిగా మీ భయభక్తుల పెరుగులాగైనా ఎట్లా పెంచాలా తల్లిదండ్రులు జ్ఞానం అని గురించమని ప్రార్థిష్టం అయినా ఈ సేవాలు రక్షణ పొందిన ప్రభావ నూతనగా ప్రభావ మీరు బలపచ్చి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిష్టం కుటుంబాలు మీరు దీవించి మీ భయం అర్థమే నిలబెట్టుకోమని గొప్ప దైవానికి ఎంతో వందనాలు ప్రభావ కేబీపీఎం గ్రూప్లో ప్రదర్శన శిస్తారు కుటుంబీకులందరి గురించి మేము ప్రాదిష్టమైన ప్రతి కుటుంబాన్ని మీ పేరు పేరు మీరు ముట్టండి ప్రభావా ఆ కుటుంబంలోనే ప్రతి అవసర మీరు తీర్చండి ప్రావా ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి కష్టం నష్టం సంపూర్ణ విడుదల దయచేసినైనా వాళ్ళ ఉద్యోగ స్థలాలన్నింటిలో మీరు ఆశ్రయించి ప్రమోషన్స్ అనుగ్రించండి ఉన్నత స్థితికి లేవనెత్తమని ప్రార్థిస్తాం మరి విశేషంగా ప్రభావ వాళ్ళ సేవా ఇంకా ఉన్నత స్థితికి లేవనెత్తండి నూతనగా మీరు వర్షాత్మతో అగ్నితో శక్తితో నింపి ప్రభావ మీ కొరకు సాసనం పెట్టుకోండి వాళ్ళ పరిచయల విశేషమైన కార్యాలద్భుతాలు జరిగించండి అనేకలు స్వస్థత పొందాల మరియు విశేషంగా రక్షణ మార్గంలోకి రావాలో ప్రభావ అంటే బలమైన సేవలో ప్రభావ ప్రతి కుటుంబాన్ని ప్రతి బ్రదర్స్ హెస్టర్స్ అందరం మీరు నడిపించమని ఎవరే సమస్యలు కుటుంబంలో బాధ ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు నామలు రోగాలను ప్రతి అనారోగ్యాల ప్రతి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఏసు క్రీస్తున్నారు గర్దిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది ఏసు క్రీస్తు నామను కుటుంబానికి సమాధానం ఇచ్చిన శాంతి మీరు అనుగ్రహించి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోండి అయినా హృదయవాల్సిన మీరు తీర్చాను ప్రభావ ఎవరై కోరికతో ఆశతో ఉన్నారో హృదయవాల్చి మీరు తీర్చని ప్రభావ మీ కొరకు సాక్షులు పెట్టుకోమని ప్రార్థిష్టం అయినా ఈసయ ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం నైనా మీరు అక్కడ బహు తొరుగుంది మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రోవా మేము అలసిపోకుండా ప్రావా అలసట పడకుండా విశ్వాసమైన కర్త దాన్ని మీ వైపు చూస్తూ మా ముందు నుంచి పోయిన పరుగు ఓపికతో మేము పరిగెత్తాలా ప్రోవా నైనా ఈ సయ్యా మిమ్మల్ని చూస్తే మేము మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి నూతనంగా మీరు మమ్మల్ని అభిషేకించినైనా పరిశుదాత్మ నడిపింపు ప్రతి దినం మీకు అనుగరించండి పరిశుధాత్మ దేవ మహృదయంలో ఉండి మమ్మల్ని నడిపించండి ఆత్మసారంగా మేము నడుచుకోలే మీ కృప అనుగరించిన అయినా మీ ఆత్మశక్తి మాకు అనుగరించి అనేకులకు ప్రభావ మేము సాక్ష్యం ఇవ్వాలా ప్రభావ బూదిగంతలకు మీకు సాక్ష్యం ఇవ్వాలా ఇలాంటి అభిషేకం మాకు అందరికీ అనుగరించండి ప్రభావ నా దేవానికి ఎంతో వనాలి ప్రభ ఈ లోకంలో ప్రభ ఎంతో మంది ప్రభ రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు ప్రభ అయినా ఎంతో మంది ప్రభ అనారోగ్యాలతో హాస్పిటల్స్ లో ప్రభ ఓ ప్రవ భయంకరంగా ప్రభా రోగాలతో బాధపడుతున్నారైనా ఆ పిల్లలందరి గురించి మేము ప్రార్థిష్టమైనా ప్రతి ఒక్క హాస్పిటల్స్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు తాగానే ప్రభావ ఎవరు ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రభా ఏ ప్రవ ఓ తండ్రి ఏ సయ్యా ప్రాబ్లమ్స్ ఏ సమస్యలో ఏ రోగంతో బాధపడుతున్నారో ప్రభావ ప్రతి హాస్పిటల్స్ లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిష్టం ప్రతి ఒక్క బిడ్డకి ఏ సీక్రీస్తున్నాము అని ఇప్పుడే సంపూణ కలుగును కాక వాళ్ళు ప్రతి హాస్పిటల్స్ ఉన్న ప్రతి పేషెంట్స్ అని ఏ స్వీకరిస్తామో డిశ్చార్జ్ అవును ఆ బిడ్డల సంపూమైన స్వస్థత మరి విశేషంగా ప్రవ ఆ కుటుంబాలు ఆ బిడ్డలందరూ ప్రవ రక్షణ పొందాలి ఒక ఆత్మకు నశించిపోదు ప్రవ్వా స్వస్థత పొందిన ప్రతి ఒక్క రక్షణ పొందలాగే మీ కృప దండి నా దేవ నా ప్రభి పాపంను క్షమించండి వాళ్ళ పట్ల మీ కనికరం మీ కృప చూపించి అంత అదిష్టమైన రక్షణ గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు ప్రభావ కాగబోతులుగున్నారు ప్రా లోకంలో ప్రభా నా తన ఇసుకు వాళ్ళంతా మీరు మార్చని ప్రాభ ఆ దురాత్మలతో వాళ్ళు పీడింపబడుతున్నారు అయినా ఆ వేసాలతోనే బాధపడుతున్నారు నేను బిడల మీద పాప పాపము క్షమించినైనా వాళ్ళ పట్ల మీరు కృప చూపించినైనా వాటి నుంచి మనం ప్రార్థిస్తాం ఆ రీతిగా ప్రభావ ఆయన ఎరులు మోసగాళ్ళు కొండగాళ్ళు మంత్రగాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ప్రభా నా తన వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నారు ప్రోవా అయినా వాళ్ళు తెలీదు ప్రావా దుష్టి సైతాన్ని బంధకాలు వాళ్ళు పడి కానీ వాళ్ళు తెలుసు పరిస్థితులు ఉన్నారు ప్రభావ కనికరించి మనం ప్రార్థిస్తమైనా మీ కృప చూపించినైనా ఆ బిడ ప్రభావ సైతాలు మంద కాలించి వాళ్ళు వాడికి రావాలా ప్రాభ వాళ్ళకు అవకాశం అలాంటి వాళ్ళకు కూడా మీ శుభవార్త మేము ప్రకటించాలా ప్రాభ అయినా అవకాశం లేకపోతే మేము ప్రకటిస్తామైనా ఎవరు ఉన్నారో కానీ వాళ్ళకి ప్రకటించాలా ప్రాభ కాబట్టి వాళ్ళు కూడా నశించిపోతున్న ప్రాబ్ అంత కాబట్టి ప్రభావాళ్ళందరి గురించి మేము ప్రార్థిష్టం అయినా ప్రతి ఒక్క బిడ్డకి మీరు రక్షణ మార్గం దహించండి అయినా ఆ రీతిగా ప్రభా ఈ లోకంలో ఎంతో విశ్వాసులు ప్రభావ సేవకులు ఉన్నారు ప్రభా అనేకమైన ప్రాంతాల్లో ప్రభావ మీ పరిచయం చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా పాస్టర్స్ గురించి మేము ప్రార్థిష్టం ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్క పాస్టర్స్ మీరు బలపరిచినైనా వాళ్ళ సేవ పరిచయం మీరు దీవించండి సర్వసత్వంలో మీరు నడిపించండి నా తనే ప్రభావ ఎంతో కష్టతరంగా యుదార్థతో ఎంతో పరిచయలు చేస్తా బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని మీ కనికరం చెప్పించి ఆ కుటుంబాలు మీరు దీవించుకురవ్వా మీ కొరకు సాక్షులు పెట్టుకోమని ప్రాదిష్టం లేనైనా తండ్రి నాకు రవ్వ నీకెంతో వందాలైనా ఆ రీతిగా కుటుంబంలో ప్రతి అవసరాలకు తీర్చని ప్రభావ ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి ప్రభావా ఆ సంఘాలు అన్ని ఇక సమాప్తి చివరి ఖర్చు వచ్చేసిన ప్రభావ నైనా మీకు పరిశుధాత్మ అభిషేకం ప్రతి సంఘం మీరు కుమ్మరించినైనా ఓ ప్రభా కడవరి వర్షం ప్రభావ ఈ చివరి కాలంలో ప్రభా విశేషమైన పరిచర్య జరగాల ప్రతి సంఘం ద్వారా ప్రభావ ఆ రీతిగా మీరు లేవనైతే మీరు బలపచ్చమని ప్రాదిష్టమైన దాన్ని సైతాన్ రాజ్యం ప్రతి ఒక్కరు సంఘాన్ని లేవనైతే అని సంఘానికి ప్రభావ ఎంతో అధికారం మీద ఇచ్చిన ఆయన పాత లోపతి ద్వారాలు కూడా ప్రభావ వాటి ముందు నిలవలేవని వార్తలు చదివిన ప్రభావ కాబట్టి ప్రభ ప్రతి సంఘం ప్రభ విజృంభించి ప్రభా మీ శివార్త ప్రకటించాల ప్రభావ నైనా ఇస్త కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దుగున్నారు ప్రభా అయినా అనేక సంఘాల ప్రభా అనేక ప్రవ శిష్యులాగా తయారై ప్రవ విస్తరించాల అభివృద్ధి పొందాల ప్రవ అనేక చోట్ల పరిచర్య జరుగులైనా ప్రతి సంఘాన్ని ప్రవ మీరు అయితే సిద్ధపరచమని ప్రార్థిష్టమైనా గొప్ప దైవానికి ఎంతో వనాలైనా చిన్న పిల్లలు యవనస్తుల గురించి ప్రార్థిష్టమైనా యవనస్తులు ప్రవ్వ ఒక దుష్ట సాంగత్యంలో పడకుండా ప్రవ్వ వా తొక్కల మంచి చదువుకొని పరలో జ్ఞానం పొందుకొని ప్రవ్వ వాళ్ళు ప్రవ్వ ప్రతి ఓ ప్రభావ పరిస్థితుల్లో ప్రభావ నేను మయం పరచలాగానే సహాయపడినా హైర్ స్టడీస్కి వెళ్ళాలా మంచి చదువుకోవాల ప్రభావం మరి విశేషంగా మీ పరిచయ చేయాల అనేకులకు ఆదరణకరంగా అనేకులు సహాయకులుగా ఉండలాగిన బిడ్డలు మీరు అభిషేకించి మీరు వాడుకోండి అయినా సైతాన్ని బంధకాల నుంచి ఎవరినస్తులందరూ మీరు కాపాడమని ప్రాదిష్టమైనా ఏ దుష్ట శక్తిలో బిడ్డలు ముట్టానికి వీలేదు ప్రభు అయినా మీరే కాచి కాపాడమని ప్రాదిష్టం వృద్ధులు ప్రభావ ఇంకా ఎంతోమంది ఉన్నారు చివరి దశలు ఉన్నారు ప్రభావ ఆ బిడ్డలందరూ ప్రవాహ మరోసారి ఆ కుటుంబం వాళ్ళ జీవితాలు జ్ఞాపకం చేసుకోనైనా సృష్టికర్తైన దేవ మిమ్మల్ని ైనా వారి పాపం క్షమించినైనా చివరి దశలైన ప్రవ్వా వారి జీవితాలు ప్రభావాల ఆత్మలు మీకు అప్పగించుకోలేగనా వారి క్షమాపణ పొంది ప్రవ్వా మీ సంధికి వచ్చేలాగనా ప్రతి ఒక్క బిడ మీరు ప్రేరేపించండి మీ కనికరిం చూపించినైనా మీరు ఆకర్షించుకోమని ప్రార్థిష్టమైనా గొప్ప దేవ మీరు ఆకర్షించకపోతే ఎవరు ప్రవ్వ ఓ ప్రవ్వా మీ ఎందుకు రాలేరు ప్రవ్వ మేము మీరు ఆకర్షించకపోతే నశించిపోతారు ప్రవ్వా ప్రతి బిడ మీరు ఆకర్షించుకోమని ప్రార్థిష్టమైనా మీ కురుపల బిడలు అందరూ మీరు జ్ఞాపకం చేసుకునైనా ఈ లోకంలో ప్రభావ ఎన్నో దేశాల ప్రభ భయంకరమైన స్థితులు ఉంటుందిగా ప్రభావ ప్రతి దేశానికి సమాధానం దించండి మా దేశం గురించి మేము ప్రార్థిష్టమైనా మా దేశ ప్రజల గురించి ప్రార్థిష్టం వారి అందరి పాపను క్షమించినైనా మా దేశ నాయకులు ఒక పాపలు క్షమించమని మా తిరుగుపరి వారి దేశాల పాపంలో క్షమించినైనా వాళ్ళందరూ ప్రవ రక్షణ పొందాల ప్రవ్వ అయినా ప్రతి ఒక్కరికి మీరు అవకాశం ఇచ్చే గొప్ప దేవుడు ప్రవ అయినా ఈ సైనా తను వినిన వారికి రక్షణ ప్రవ అయినా తృఢీకరించే వారికి రక్షణ లేదు కానీ మీరు అవకాశం ఇస్తున్నారు అయినా కాబట్టి ప్రభావాలు గ్రహించేలాగా వాళ్ళ ఆత్మీయతలు ఇప్పమని ఆదిష్టం మీ కృపలో బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకున్నైనా మా దేశంలో గొప్ప దేశం తయారు కావాలా గొప్ప గొప్ప మిషనరీస్ ప్రభావ గొప్ప గొప్ప దైవ మా దేశం నుంచి బయటికి రావాల విశేషమైన సువార్త మా దేశం అనేక దేశాలకు ప్రకటింపబడాల అలాంటి బలమైన సేవకులు మా దేశం నుంచి హేస్తు క్రీస్తు నామలో వచ్చునుగాక బలమైన సేవా పరిచర్లో మా దేశాన్ని నడిపించమని ప్రార్ష్టమైన గొప్ప దేవన తండ్రి ఎంతో బంధాలైనా అపూస్తుల బోధ ప్రపంచమంత ప్రభా అనాడ అనాది ఆదిమ సంఘం ప్రభ ఇలాంటి కార్యాలు చేసిందో ప్రభా ఇలాంటి అద్భుతాలు చేసిందో ఈ భూలోకాన్ని తల్ల చేసినారు ప్రభా కాబట్టి నన్ను ఈ చివరి కాలంలో ఈ యుగాంతములందు ప్రవ ఓ ప్రవ అంతకు మించి ప్రభా నా తన మీ సేవ పరిచయ జరగాలి ఎందుకంటే ఇది చివరి కాలం ప్రభావ అయినా ఏసయ్యా మన విశేషమైన కార్యాలు జరగాల ఈ లోకమంతా ప్రభావ తల్లకిందులు కావాల ప్రభావ నిజమైన దేవుడు ఏసు క్రీస్తు తెలుసుకోవాల ప్రభావ ఆ నీతిగా ప్రభా మీకు మీకు సెలవు మరణం గురించి ప్రవ్వారే నిజమైన దేవుడిని ఏసుక్రీస్తు నామం రక్షణ ఉందని ప్రవ్వా మేము చాటి చెప్పాలా నీ నామాని ఉన్నత స్థితికి మేము లేవనెత్తాలా నీ నామాన్ని ఘనపరచబడాలా ప్రవ్వా అన్ని జనులలో నీ నామం గనపరచబడాలా హెచ్చింపబడాలా ప్రతి ఒక్కరు మీ ముందు మోకాలు గాక ఏసుక్రీస్తు నామంగా అలాంటి బలమైన సేవ పరిచయలు ప్రతి ఒక్క బిడలు మీరు నడిపించినయన నీకు ఎంతో వందనైనా గొప్ప నికే సమస్త ఘన మహిమ ప్రభాలు అర్పించుకున్నాం ఈ ప్రయాసాలు మేము ప్రభావ ఓ మేము పోతుండేగా ప్రభావ మమ్మల్ని ఆస్వాదించని ప్రభావ ప్రతి ఒక్క నా తల్లి సేవపరిచి ఉంటుండేగా ప్రవ ప్రతి దశలనైనా కలిగి మిమ్మల్ని పోలి మేము నడుచుకోవా మీరు ఏ లోకంలో ఎట్లా జీవించినా మేము అట్లా మిమ్మల్ని పోలి మేము నడుచుకోవాలో ప్రవా మమ్మల్ని ఎక్కడ కూడా రాకుండా ఇలాంటి గర్వం రాకుండా ప్రావా తగ్గింపు జీవితం కలిగే ప్రభావాత్వికంతో మమ్మల్ని నల్లగొట్టుకుంటూ ప్రభా మా హృదయాలను ప్రభావ విరగొట్టుకుంటే ప్రాభ విరిగిన హృదయం కలిగి మీ సన్నిధిలో భయంతో వణుకుతోని మేము జీవించాలన్నా అలాంటి కృప మీరు మాకు అనిగిరించండి ఈ చివరి కాలంలో ప్రభావం మేము ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాల ప్రాభ కానీ గడపలేని స్థితిలో ఉన్న అను మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టమైనా అయినా మీ సంధిలో మీకు కనిపెట్టుకోవాలా ప్రభావ రాబోయే దినాలు ఏ రీతిగా ప్రేయర్ లో బ్రేక్ వచ్చింది సార్ ఇప్పుడు వినిపిస్తుందా వినిపిస్తుంది ఆలోచించి సార్ ప్రభా నా దీవానికి ఎంతో ప్రతి విషయంలో మీ కృప మాకు అందరికి అనుగ్రించమని మా దేశ ప్రజలంతా రక్షణ పొందలాగనా మా ఇరుగు పొరుగు రక్షణ పొందాలా ప్రవ క్రైస్తువులపై ఎంతగా దాడులు జరుగుతున్నాయి ప్రవా కేరళ ప్రాంతంలో ఎంతో కుటుంబాలు ప్రవ్వా పోగొట్టుకున్నారు ప్రభా కుటుంబానికి ఆదరణ ఇచ్చే సమాధానాన్ని గురించినైనా ప్రతి దేశాన్ని కాపాడమని ప్రాదిష్టమైన ప్రతి ఒక్కరి రక్తాన్ని కాార్చినారు ప్రభ నైనా మీ యొక్క సిలువ వార్తను ప్రభ సకల జల్లుకు మేము ప్రకటించాలా ప్రభ మా ప్రయాసం ప్రభ మేము ముందుకు పోలాగానే సహాయపడండి మీ ఆత్మశక్తి మాకు అనుగ్రించినైనా గొప్ప దేవన తండ్రి పరిశుధాత్మ ఇచ్చినప్పుడు శక్తిని అందితరు బూది గంతులకు నా కొరకు సాక్షులుగా ఉంటున్నారు ప్రభావ సమరయ పూది గంతలకు సాక్షుల ఇందులు అన్నారు కాబట్టి మేము ఈ ఉదయలో ప్రభా క్రైస్తవుల సంఘంలో సాక్ష్యం ఇవ్వాలా ఓ ప్రవ సమర సాక్ష్యం ఇవ్వాలా బూది గంతులకు ప్రపంచమంతా నరుములలో వెళ్ళి ప్రభ మీ సువార్త మేము ప్రకటించాలా అలాంటి ప్రయాసంలో అలాంటి సేవలు మమ్మల్ని అందరూ వింటున్న బ్రదర్ సిస్టర్ అందరినీ ఆస్వాదించే ప్రభావ విత్తమైన ప్రతి వాక్యని నీరు కట్టి ఫలింపజేసి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ప్రవక్తలుగా ఏర్పరచుకున్నారు జనములకు ప్రవక్తలుగా తల్లి గర్భలో రూపింపక ముందే ప్రభా మమ్మల్ని మీరు నాజీరు చేసుకున్నారు ప్రభా అలాంటి జీవితం మేము కలిగి మే ముందు పోలాగనా మా పిలుపు మేము గుర్తించే ప్రభావ ఇక మీదట ముందు సాగిపోలాగనా మీ కృప అనుగరించమని ప్రభావ మీ కృప వెంబడి కృప అనుగరించి మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం మా మా జీవితాల్లో ప్రభా సంపూర్ణంగా మీ పోలిగా మార్చండి వాళ్ళు ఇంకేమైనా బలహీతం కొట్టి వెళ్ళే మమ్మల్ని సరి మీ వాక్యకు వెలుగులో పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా ప్రతి విషయంలో ప్రభావ మీకు విధేయత కలిగి వినయం భయవంత కలిగి ప్రభావ ప్రీతికరమైన సేవ మేము చేసి బిడ్డలు మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తాం మీకు రూపంలో మమ్మల్ని అందరినీ బలపచ్చని ప్రవ్వ మీరు మేము సిద్ధపడి అనేకులు సిద్ధపరచాలా శిష్యులుగా తయారు చేయాలా అనేకులు ప్రవ్వ మీ సత్యంలో మేము నడిపించాలా ప్రవ్వ అలాంటి జీవితం అలాంటి నడిపించమని కేబీపీ గ్రూప్లను ప్రదర్శిస్తారు కుటుంబాలందరి చుట్టూ అగ్ని కంచి పెట్టండి ఈ వాక్యాల ప్రభావ ప్రపంచం వింటున్నారు ప్రభా అనేక దేశాలు వింటున్నాయి ప్రభావ వింటున్నారు కుటుంబీకులందరూ మీరు ఆస్వాదించి ఓ ప్రభా ఈ వాక్యంలో బలపడి అనేకులు ప్రభ సత్యని గ్రహించి ముందు పోలాగన నడిపించమని ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకోమని త్వరలో ఏసు క్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ చంద్రశేఖర్ బ్రదర్ మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వరి చంద్రశేఖర్ బ్రదర్ రవి బ్రదర్ మీరే ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి ఓకే సార్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ ఏబీపీఎం గ్రూప్ ప్రదర్శిస్తారు కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రార్థనిస్తున్న కుటుంబీకులందరికీ సమాధాన స్వచ్ఛత ముఖ్యమైన రక్షణ మార్గం ప్రతి ఒక్క బిడ్డకి కలుగును కాక ఆ మెయిన్ అందరికీ ప్రేస